నా నాయంత జ్ఞానము లేదు నాకు మావారు చెప్పిన సాయపాటు బుద్ధులకే శరణంటి నిన్నును విన్నపము శేసేనంటి ఏవేళ నీకేదో ఎరుగా మన్నించుకొలది నీ మనసెరుగ సన్నుతించేనంటేనో చక్కని మాటెరుగా నన్ను ఎట్టు రక్షించేవో నమ్మితినే మిమ్మును నాయంత జ్ఞానము లేదు నాకు మావారు చెప్పిన సాయపాటు బుద్ధులకే శరణంటి నిన్నును సేవ చేసి నిన్ను మెప్పించేనంటే భక్తినేరా నీవాడనై కొల్చేనంటే నేమమునేరా పూముల పూజించేనంటే పొందగు మంత్రమునేరా దైవమా నీవే దిక్కు ధరించితి ముద్రలు నాయంత జ్ఞానము లేదు నాకు మావారు చెప్పిన సాయపాటు బుద్ధులకే శరణంటి నిన్నును హితమరినయ్యేనంటేనేకాంతము తెలియ మతి తలచేనంటే మర్మము తెలియ సతమై శ్రీవెంకటేశ్వర నీవే నాకు గతి అని మృక్కితి కరుణించేదెట్లో నాయంత జ్ఞానము లేదు నాకు మావారు చెప్పిన చాయపాటు బుద్ధులకే శరణంటినిన్నును